కేటి మందు ఆదినంత్యములేని ఆమందు అడవి మందులు కషాయములు ఎల్లవారు కడగానక కొనగాను తొడిబడ ఒక మందు దొరకె మాకు భుబి నడియాలమైనట్టి ఆ మందు లలితరసములు తైలములు ఎల్లవారు కలకాలము కొనగాను చెలువైనదొక చేరే మాకు భుబి నలవిమీరినయట్టి ఆ కదిసిన జన్మరోగములనెల్లవారు కదలలేక ఉండగాను అదన శ్రీతిరువెంకటాద్రిది మందు అదివో మా గురుడిచ్చే ఆ మందు